ఆత్మలో భాగం నీ మనసు నీ పంచకోశాలు నీ చైతన్యం నీ సర్వస్వం నీ ఉనికి నీ మలవిక్షేప దోషాలు కూడా ఆత్మలో భాగమే అయితే అది ఎంత దానికి ఎంత ఒక సముద్రం మీద ఓ పిడికిడ మట్టి పట్టుకెళ్ళి ఓ సముద్రంలో పోసేట్టు పోసి నేను సముద్రాన్ని మలినం చేశాను అన్నట్టు ఎక్కడ సముద్రం నీ పిడికిడి మట్టి ఎక్కడ అర్థం ఉంది ఏమైనా కానీ భ్రాంతి చేత అనమాట ఇదంతా గొడవ అంతా భ్రాంతలతో సర్వం భ్రాంతిమయంగా ఉండదు మానవ జీవితం అంత ప్రీతి దాంట్లో ఇదే తా కదా అక్కడెక్కడో పిడికెడ మట్టి తెస్తాడు ఆ పిడికెడ మట్టి తెచ్చి ఇక్కడ దీంట్లో కలుపుతాడు కలిపి ఆహా నేను జీవితంలో చాలా గొప్ప విషయాన్ని సాధించానంటాడు లేదంటే ఇక్కడ పిడికెడ బూడిద పట్టుకుపోతాడు పట్టుకుపోయి అక్కడెక్కడో కలుపుతాడు కలిపి అంటే వీడు ఇక్కడ వీడి బిడికెట్ బూడిద పట్టుకెళ్ళు అక్కడ ఎక్కడో కలిపితే వాడు ముక్తి రేట్ అవుతాడు ఎలా సాధ్యం ఇది ఇప్పుడు ఆల్రెడీ దేహాంతర ప్రాప్తి పొందేసి వేరే దగ్గర పుట్టి పెరిగేసి ఆల్రెడీ బతికేస్తున్నాడు ఆల్రెడీ ఇప్పుడు ఈ బిడికెట్ బూడిత పట్టుకెళ్ళి అక్కడ కలిపినా కలపకపోయినా ఆ ముక్తికి వీడికి ఎలా సాధ్యం పోయిన తర్వాత ముక్తి అన్న భ్రాంతి అబే అంత పట్టిదే శరీరం వదిలేసిన తర్వాత వెంటనే రెపపాట్లో వచ్చేస్తుంది మళ్ళా శరీరం ఇది సృష్టి ధర్మం కాబట్టిలాంటి భ్రాంతిగతమైన ద్వయ దోషం ఉన్నటువంటి పద్ధతులని విడనాడాలి చదవ ఆత్మ కన్యముగా మరొక వస్తువు ఉన్న తద్వారా ఆత్మ అనంతవములకు అది ఆత్మ అనంతం కదా ఆత్మ అనంతం దానికి అద్యంతములు లేవు అవినాశి శాశ్వతం ద్వయం లేదు దానికి ద్వయ దోషం లేదు అద్వయం చదవ ఆత్మ అనంతము అద్వయము సత్పదార్థమైన ఆత్మను దర్శించలేకపోవటం మొదటి కారణము అంతే ఉన్న చదివే కానీ అని మనం గుర్తించలేకపోవడం అనేది అజ్ఞానం ఇది ఆవరణ అదే ఆవరణ ఇదే అజ్ఞాన ఆవరణ సత్యము గోచరించని స్థితి అజ్ఞానము చేత ఆత్మకు ఆవరణ ఏర్పడింది అంటే అంత మాత్రా నా జీవునికి దుఃఖము కలుగటం లేదు కదార్థాల్లో పెద కందార్థాల్లో ఉంటుంది మాయోత్ఫుల్లము మాయావరణము గురించి చెప్తారనమాట మాయ అట్లా ముసుగప్పినట్టు నిండి ఓ ముసుగు వేస్తే ఎలా అయితే దాని వెనకున్న విగ్రహం కనబడకుండా పోయిందో అలాగా ఇది ఈ మాయావరణం వలన నీ స్వరూప జ్ఞానాన్ని తోచకుండా ఉంది ఈ త్రిగుణాత్మకమైనటువంటి మాయావరణాన్ని గనక నువ్వు నీ స్వరూప జ్ఞానాన్ని నువ్వు సహజంగానే పొందవచ్చు సరే అజ్ఞానము చేత ఆత్మకు ఆవరణ ఏర్పడింది అంత మాత్రాన జీవునికి దుఃఖము కలుగటం లేదు అంతే కదా గాఢ నిద్రలో అజ్ఞానమే ఉన్నది ఆవరణయే ఉన్నది అంతే కానీ ఆవేదన లేదు వెరీ ఇంపార్టెంట్ మెలకువలో కలలో ఉన్నటువంటి భయాలు ఆవేదనలు ఏవి గాఢ నిద్ర అవసరే ఇది గమనించమంటున్నాడు ఎందువల్ల లేకుండా పోయినాయి మరి ఒక్కొక్కప్పుడు పోతాయి అది ఆ నిద్రను కూడా చెడగొట్టేస్తాయి ఈ వెళ్ళి దాన్ని చెడగొడతాయి అప్పుడు వాడికి మందులు వేసి మరీ పడుకోబెట్టాలి వాడిని వేరే మార్గం లేదు ఎవరికైనా సరే సహజంగా నిద్ర చెడిపోయింది అనుకోండి మందులు సరే వాడిని పడుకోబెట్టాలి ఎందుకని మందులు పడుకోబెట్టకపోతే వాడు స్వస్థితికి రాడు వాడు స్వస్థత చెందడు కాబట్టి నువ్వు స్వస్థత చెందాలి అంటే సరిగ్గా నీ హృదయ స్థానంలో నువ్వు ఉంటేనే నువ్వు స్వస్థత చెందుతావు ఇది రోజు నీ నిద్రా అవస్థలో జరిగే పని సహజంగా నీ హృదయ స్థానంలో ఉంటున్నావు కానీ ఆ హృదయ స్థానంలో ఉన్న స్వరూప జ్ఞానం యొక్క ఎరుక లేదు వచ్చిన ప్రాబ్లం అందువల్ల ఆవరణ జత నువ్వు మరుగైపోతున్నావు సత్యమును దర్శించనంత మాత్రాన దుఃఖము కలుగదు అది శోకానికి రీజన్ చెప్పేశారండి మూల కారణం ఈ ప్రపంచంలో ఎవరికైనా దుఃఖం కలిగింది అనుకోండి ఆ దుఃఖానికి కారణం ఏమిటి ఆరోపితము కేవలం సద్వస్తు జ్ఞానం లేకపోవడం వల్ల నీకు దుఃఖం కలగటల్లా అసద్వస్తు ఆరోపణ చేత కలుగుతుంది మా నా మాట వింటలేదండి అనుకుంది ఒక అయిపోయింది ఫినిస్ట్ జీవితకాలం సమస్య వచ్చేసింది ఆవిడకి లైఫ్ టైం ప్రాబ్లం మా ఆయన నా మాట ఎంటర్లేదు ఇంకేం చెప్తాను దానికి ఆవిడెప్పుడు చెప్పినా గురువు గారి దగ్గరకు వచ్చి మా ఆయన నా మాట ఎంటర్లేదండి గోప్య ఇప్పుడు ఈ గురువు గారు ఏం చేయాలి మంత్రాలు చెప్పాలా తాయెత్తులు కట్టాలా మూలికలు ఇవ్వాలా ఆవిడ ఉద్దేశంలో ఈ గురువు గారు ఏం చేస్తాడని ఏమైనా వాళ్ళ ఆయన మీద ఏమన్నా మంత్రజాలం చల్లుతాడనా లేకపోతే తన శక్తిని ఏమైనా ప్రయోగిస్తాడనే లేకపోతే ఏమైనా చేస్తాడనే పోయి ఈశ్వరుని అడుగుదామండి చాలా మంది ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళి అడిగే వాళ్ళు కూడా ఇలాగే ఉంటారు మా ఆయన నా ఈశ్వరా కొద్దిగా నా చేయి ఎలాగా